టైపు ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి నా నిండు వందనాలు అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరికి ప్రైజ్ లాట్ ఆరాధన స్టార్ట్ చేసుకుందాము జాలన్న ప్రేర్ చేశాడు అక్క వాళ్ళ పేరు ఏం పేరు అక్కరియా విక్టోరియా సిస్టర్ పాడతారు పాట పాడతారు ఈ సమయము ఎంతో మంది పొందుకోలేకపోతారు మనకి దండ్రు ఇది మన భాగ్యం కాదు ఆయన భాగ్యమే అది ఆయన ధన్యతని ఆయన కూర్కొని ఏమి ఇచ్చినా మనము ఆయన రుణం తీర్చుకోలేదు మన వృధా సమర్పించుకోవడం మన సేవ చేయడమే అంతే ప్రారంభ చేసుకుందాం సోదం ది వాదేవానికి చేస్తాం దాన్ని కూడుకున్నాం ఈ శ్వ ఉచుల పతకం దర్శించి మాట్లాడి రాజాండి వృద్ధులు తెచ్చింది పరిశుభమ దేవాన్ని కొందా చేస్తాం ఉచు పతకం దీనిని శాసించండి ఎవరిక్కడ సేవ చేస్తున్నారో సేవ పాలించాలా అభివృద్ధి పొందాలా నీరే సాయం నీ ఆత్మ నడుపు ఏం చేయలేదు శుభా పత్రిక నీ చేయండి వేగోప్పని కొందా చేస్తాం శాసించండి వాగద్రంతో మాట్లాడిన శుభంతో సత్య మీద సత్యం పట్టుకుని నడవాలి శివాలని సిద్ధపరచాలా దేవా దేవ ఇంటే మనర్శించి పొత్తులేస్ వార్త ప్రకటించాలా మీరే సాయం నేర్చండి పది కొందరు చేసిన వచ్చిన పత్రిక నీ కార్డు ముగిలాగినా ప్రతర విధుల చేయలాగనా మీరే సాయం నేర్చేసి ఎవరినిచ్చి కౌశ తీసి వీళ్ళు దేసి ఎవరిని సిద్ధపరచుకోమని ఏండి మెయిన్ అక్క పాడిపి అక్క పాట వాళ్ళతో Okay, brother. Thank you, brother. Pardon, sister. Sundar Uda, Adisa Uda, Mahon Nath Uda, Naa Priyuda. Sundar Uda, Adisa Uda, Mahon Nath Uda, Naa Priyuda. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నీను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోనతుడా మహోన్నతుడా ప్రియు పది వేలోతి సుందరుణవ నా ప్రియుడవు నీవే చారో నో పుష్పమాోయలోని పద్మ నీనో నేను కను కొనీ సుందరుడా అతిశయుడా మహోనతుడా నా ప్రియుడా ఏ నా ఏ సయ్యా నీవంటీ వారవరు ఏ సయ్యా నాయసయ్యా సుందరుడా సుందరుడాశయుడా మహోనతుడా మన ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికి వందనాలు శుభములు దేవుని వాక్యాన్ని గానించక పూర్వము మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవల మా ప్రతి మంతుడానికి చెల్లిస్తూ ఉన్నాం దైగుల తండ్రి ఈ దిన ప్రభా మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడినందుకే స్తోత్రాలు ఈ సాయంత్రకాల సమయంలో ప్రవాహ సన్నిధిలో నైన్ రీతిగా చేరు రావడానికి కృప చూపించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇంతవరకు ప్రభావరాధనలో సహాయపడుతూ వచ్చారు పాటల ద్వారా మహింపొందరూ నమ్ముతున్నాను తండ్రి ఈ సమయంలో సహాయపడండి దయచూపించండి దయలతీ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా ఆత్మీయాలను బలపరచండి సరిచేయండి ప్రభావ మీకు ప్రీతికరమైన వారికి లోకంలో మీ కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాను వచ్చిన వారందరినీ బట్టి వందనాలు ఇంకా రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరు త్వర పెట్టిన నడిపించండి మీరు నా ప్రభావిలో నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రో మీ శిలోచనను మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నోటిని మీ బొరగా వాడుకోని మీరే మాట్లాడి మీరే మహింపొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రోజు మనం వాక్యం కొరకై కీర్తనల గ్రంథం యాభై అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం ధ్యానించుకుంటాము కీర్తనల గ్రంథం నాలుగు యాభై అధ్యాయము నాలుగో వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం ధ్యానిస్తాం ఇక్కడ భక్తుడు భక్తుడైన దావీదు ఈ యొక్క కీర్తనని రాస్తూ వచ్చాడు దావీదు తను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొర పెట్టుకుంటున్నటువంటి మొరగా ఈ కీర్తనను మనం చూస్తాం ఆయన శ్రమలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆ సమయంలో ఈ కీర్తన రాస్తూ వచ్చాడు చూడండి ఆయన ఈ నాలుగో వచ్చినం నుంచి దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఏంటివి అంటే నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు మహా మహాభయము నన్ను ముంచి వేసాను దావీ యొక్క పరిస్థితి ఉందో అక్కడ దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు ఆయన గుండె ఆయన చూడండి ఆయన గుండె వేదన పుడతా ఉంది అంటే తన అంతరంగంలో నెమ్మది లేదు తన అంతరంగంలో సంతోషం లేదు తన అంతరంగంలో కలవరం ఎంతో వేదన ఉంది మరణ భయము కలిగిన వాడిగా ఇక్కడ ఉన్నాడు నేను బ్రతుకుతాను లేదు అనేటువంటి పరిస్థితిలో గుండా దావిదు భక్తుడు వెళ్తూ ఉన్నాడు హృదయంలో నెమ్మది లేదు అంతరంగంలో విచారం ఎక్కువగా ఉంది తర్వాత చనిపోతానేమో అనేటువంటి పరిస్థితిలో గుండా దావీది భక్తుడు వెళ్తున్నాడు అయితే ఆయన అంటున్నాడు మరణ భయము నాను పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నది మహాభయము చేత నన్ను మహాభయము నన్ను ముంచి దిగులు వణుకు నాకు వస్తా ఉన్నాయి అదే రీతిగా మహా మహాభయము నన్ను ముంచి వేస్తుంది నన్ను మింగి వేస్తుంది అనే రీతిగా దావిదు భక్తుడు చెబుతున్నాడు దిగులుందంట వణుకుందంట తర్వాత భయము ఆయన్ని వెంటాడుతా ఇటువంటి పరిస్థితిలో దావిదు అంతరంగంలో నెమ్మది పరిస్థితి అంతరంగంలో వేదన మరణ భయం పట్టుకుంది దిగులు పడుతూ ఉన్నాడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి పరిస్థితిలో వనికిపోతా ఉన్నాడు అదే రీతిగా మహాభయము భయముతోటి నిండిపోయి ఉన్నాడు భయములో మునిగిపోయి ఉన్నాడు అటువంటి పరిస్థితులు దావిదు భక్తులున్నాడు అయితే అటువంటి శ్రమంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు ఏరీతిగా ఆలోచిస్తా ఉన్నాడు అనంటే ఆరు ఏడు వచనాలు మనం చదివితే అర్థమవుతాది ఆరు ఏడు వచనాల దావీదు భక్తులు చెబుతున్నాడు ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటుని క్రమొచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దిగులు భయం వచ్చినప్పుడు దావీది భక్తు నియమాలోచిస్తున్నాడు అని అంటే నేను ఆహా గువ వలె నాకు రెక్కలున్నా ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే అయ్యో నాకు నేను గనక గుగా దేవుడు నాకు రెక్కలిచ్చి ఉండుంటే నాకు రెక్కలే ఉండి ఉండుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడినే అని చెబుతున్నాడు పెనుగాలిని సూడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి ఉండేవాడినే అని అనుకుంటున్నాడు అరణ్యములో నివసించి ఉండేవాడిని అనుకుంటున్నాడు అంటే దావిదీ ఏం చేస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే శ్రమ నుంచి తప్పించుకోవాలి శ్రమ నుంచి పారిపోవాలి అని ఆలోచన చేస్తున్నాడు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది భయంలో నిండిపోయినాడు ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు దిగులుంది విచారం వణుకుంది అనేటువంటి పరిస్థితిలో తనుండి ఏం చేస్తున్నాడు శ్రమ నుంచి తప్పించుకుంటే బాగుండు శ్రమ నుంచి పారిపోతే బాగుండు తన ఆలోచన తన యొక్క విధానం ఎలా ఉంది అంటే శ్రమ నుంచి పారిపోవాలి అని ఆలోచన శ్రమ నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచన చేస్తూ చూడండి ఇదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దావిదు భక్తుడు చూడండి సౌలుతో సౌలు ఎన్ని హింసలు పెట్టినా సౌలు ఎంత బాధ పెట్టినా సౌలు ఎంతగా వెంటాడినా గాని చలించినటువంటి దావీదు ఎదురుగా బలమైన శత్రువు నిలబడితే ఎదిరించి పోరాడిన దావీదు చూడండి తన వారందరినీ కూడా తన వాళ్ళ తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అమలేకీలు తీసుకుని వెళ్లిపోతే కష్టపడి ప్రయాసపడిన దావీదు వెళ్లి వాళ్ళందరినీ ఓడించి తిరిగి తను కలిగినదంతా మరల తిరిగి సంపాదించుకున్న దావీదు ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు శ్రమ నుంచి పాడిపోతే బాగుండే నాకు రెక్కలుంటే బాగుండే ఎగిరిపోయేవాడిని నెమ్మదిగా ఉండేవాణ్ణి తప్పించుకునేవాడిని అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు చూడండి దావీదు శ్రమ నుంచి లేకపోతే కలుగుతున్న తానున్నటువంటి పోరాటం నుంచి పారిపోవాలని ఆలోచన చేస్తున్నాడు ఎందుకు ఆ పరిస్థితి దావీదుకు రావాల్సి వచ్చింది ఎందుకు స్థితి దావీదుకు వచ్చింది బలంగా పోరాడిన ఒక పోరాట యోధుడు అపజ్యం అనేదే ఎరగినటువంటి వీరుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు దేవుని అభిషేకం అందిన వాడికి ఎందుకు పరిశ్రమ నుంచి పారిపోవాలనిపిస్తా ఉంది ఎందుకు శ్రమ నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నాడు దాగదు అనంటే శ్రమ కలిగింది బయట వ్యక్తుల వల్ల కాదు శ్రమ కలిగింది శత్రువుల వల్ల కాదు శ్రమ ఎవరి వల్ల కలిగింది అనంటే తనకు సంబంధించిన వారి వల్లనే కలిగింది అదే అదే మాట అయినా అధ్యాయము పన్నెండు పదమూడు వచనంలో చెబుతాడు అదే ఆ మాట చెబుతాడు అదే కీర్తన గ్రంథం యాభై అధ్యాయము పన్నెండు పదమూడు వచనంలో ఏం చెప్తున్నాడు అంటే నన్ను దూషించేవాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చను నా మీద మిట్టి పడువాడు నా ఎందు పగబెట్టిన అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారి చెలికాడవు నా పరిచేయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవములకు వెళ్ళిన సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము ఏం చెబుతున్నాడు ఎవరంట ఎవరైతే దావీదును దూషిస్తున్నారో దావీదు వెంటాడుతున్నారో దావీదిగా భయాన్ని కలుగు వచ్చారో ఆ వ్యక్తి శత్రువు కాదు శత్రువైతే సహించేవాణ్ణి శత్రు అయితే వెళ్లి పోరాడేవాడిని శత్రువైతే ఎదిరించేవాడిని కాని శత్రువు కాదంట నా మీద మిట్టుపడి వారు నా ఎందు పగబెట్టినవాడు కాడు నన్ను చంపాలనుకుంటున్నవాడు నా మీద పడుతున్నటువంటి వాడు పగబెట్టినవాడు కాదంట దావీదు పగబెట్టినవాడు కాదు దావీధిను పగబెట్టినవాడు కాదు ఈ పని చేసిన నీవు నా సహకారి చెలి కాడవు అని చెబుతున్నాడు ఏ పని దావీధిను నాశనం చేయాలని దావీధిను లేకుండా చేయాలని యోచన చేస్తున్నా నెమ్మది లేకుండా చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరో కాదు దావీది యొక్క సహకారి నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి అంటే మనం కూడి చాలా మంచిగా మాట్లాడుకున్నటువంటి వాహనం దేవుని సమూహంతో వెళ్లి దేవుని మందిరానికి వెళ్లి ఆయన్ని కొలిచినటువంటి వారు అంటే దావీకు తెలిసిన వ్యక్తి దావీది స్నేహితులు దావీకు పరిచయం ఉన్న వ్యక్తి కలిసి మంచిగా మాట్లాడుకున్న వ్యక్తి అదే రీతిగా దేవునితో దేవుని మందిరానికి కలిసి వెళ్లిన వ్యక్తి దేవుని కలిసి ఆరాధించారు వాళ్ళిద్దరు ఆ వ్యక్తి తిరగబడ్డాడు ఆ వ్యక్తి దావీదికి నెమ్మది లేకుండా చేస్తున్నాడు ఆ వ్యక్తిని బట్టి దావీది శ్రమ నుంచి పారిపోవాలని చూస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని మనం చరిత్రలో చూస్తే తన కుమారుడైనటువంటి అబ్షాలోమ్ అబ్షాలోము దావీది మీద తిరగబడినప్పుడు దావీది మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదితో కూడా ఉన్నటువంటి ఒక మంత్రి దావీతో కూడా ఉన్నటువంటి ఒక మంత్రి ఆ మంత్రి చూడండి అహితోపేలు అనే వ్యక్తి దావీతో కూడా ఉన్న మంత్రి అహితోపేలు అతని పేరు ఆ వ్యక్తి దావీదుకు వెన్నుపోటు పొడిచి అబ్షాలోం పక్కన చేరి అబ్షాలోమికి ఎంతో పనికి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు దావీదుతో ఉన్నవాడు దావీదు మంత్రిలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాడు దావీకు పరిచయస్తుడు ఆ వ్యక్తి చూడండి దావీదు దావీదు విరోధంగా లేచి అభిషలో పక్కన చేరి పనికి ఆలోచనలు నీచమైన ఆలోచనలు అభిషలోకి ఇస్తాడు ఆ అహితో పేరు అనేటువంటి ఆ వ్యక్తి చూడండి ఆ సందర్భంలో దావీదు కృంగిపోయి ఎందుకంటే కుమారుడే తిరగబడింది ఎవరు సొంత కుమారుడు సొంత కుమారుడు అతనికి సహాయం చేస్తుంది ఎవరు తన పక్కనే ఉంటూ తనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన తన మీద తిరుగుబాటు చేసినప్పుడు తన వాళ్లే తనను ఎదిరించి నిలబడినప్పుడు తన వాళ్లే తనకు నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు ఇలాంటి దావీదేం చేస్తున్నాడు శ్రమ నుంచి పారిపోవాలని చూస్తున్నాడు శ్రమ నుంచి దూరంగా వెళ్లిపోవాలని చూస్తున్నాడు శ్రమను తప్పించుకోవాలని చూస్తున్నాడు చూడండి దేవుడు ఆ యొక్క విధానాన్ని దేవుడు అంగీకరించడు శ్రమ నుంచి పారిపోవడము దేవుని ఇష్టం కాదు శ్రమ నుంచి దూరమైపోవడం దేవుని ఇష్టం కాదు శ్రమకు ఎదురొడ్డి పోరాడాలి శ్రమకు ఎదురుగా వెళ్లి నిలబడాలి శ్రమకు ఎదురుగా వెళ్లి నిలబడిన జయం పొందుతాడు శ్రమకు ఎదురుగా వెళ్లి ఎదురొడ్డి పోరాడి గెలిచిన నిలబడతాడు అంతేగాని శ్రమ నుంచి పారిపోయే వ్యక్తి దేవునికి అంగీకారమైనటువంటి కాదు ఇక్కడ ఏదైతే దావీదో చూడండి తను అనుకుంటూ వచ్చాడు ఆ మాటలు దేవునికి అంగీకారమైనవి కావు ఎందుకంటే తను శ్రమ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు గొప్ప పోరాట యోధుడు అపజయమైనటువంటి వాడు ఆ వ్యక్తే శ్రమ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు ఎందుకంటే పరిస్థితులు ఆ రీతిగా వచ్చినాయి పరిస్థితులు తను ఆ రీతిగా కలవర పెడుతూ ఉన్నాయి అందుకే దావిదారితగా ప్రార్థన చేస్తూ వచ్చాడు దావీదారితగా పారిపోవాలని అనుకుంటూ వచ్చాడు ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఎందుకు ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నాము అంటే చూడండి ఎటువంటి గొప్ప భక్తుడైనా దావీది ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు దావీది ఎంతగా దేవుని ఆరాధించేవాడో మనకు తెలుసు ఎంతగా దేవుడిని సేవించవాడో మనకు తెలుసు దావిది గురించి తెలియదు మనకంటూ ఏమీ లేదు అటువంటి దావిదే ఎంతో యుద్ధశూర్యుడైనటువంటి అపజమైన దావీదికే పరిస్థితులు తారుమారైనప్పుడు చూడండి శ్రమ నుంచి పారిపోవాలనిపించింది శ్రమ నుంచి చూడండి తప్పించుకొని వెళ్లాలనిపించింది చూడండి మన ఆత్మీయ జీవితం కూడా అటువంటిదే దుష్టుడు మనల్ని పరిపరి విధాలుగా శోధిస్తా ఉంటాడు దుష్టుడు మనల్ని అనేక రీతులుగా అనేక విధాలుగా మనల్ని కలవర పెట్టాలని చూస్తాడు మన జీవితంలో సమాధానం లేకుండా చేయాలని చూస్తాడు మన జీవితంలో నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు మనల్ని దేవుణ్ణి ధిక్కరించే రీతిగా చేయాలని చూస్తాడు మనల్ని దేవుణ్ణి దూషించే రీతిగా చేయాలని చూస్తాడు అనేక రకాలుగా దుష్టుడు ప్రణాళికలు వేస్తూ ఉంటాడు అనేక రకాలుగా దుష్టుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలి అనేక విధాలుగా దుష్టుడు మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలి మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్లిపోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు దానికంటే ప్రాముఖ్యంగా దుష్టుడు మనలో కలిగించేటువంటి ప్రధాన గుణగణం ఏంటిది అని అంటే భయము దావీకి ఏమొచ్చింది చేత నిండి ఉన్నాడు దావేదు మునిగి ఉన్నాడు మహాభయము నన్ను ముంచి వేసిన మునిగిపోవడం భయంలో ఉన్నాడు దావీదు దుష్టుడు మొట్టమొదటిగా మనలోనికి తీసుకొచ్చేది కూడా అదే భయం ఆ భయాన్ని మనలో నింపినప్పుడు చూడండి అటువంటి దేవునికి విరోధమైన ఆలోచనలు మనం చేస్తా ఉంటాం తా వీధి దేవుని విరోధంగా ఏం ఆలోచన చేశాడు పారిపోతే అనుకున్నాడు అంతేగాని ఎదురెడ్డి పోరాడి జయించాలని అనుకోలేదు పారిపోతే ఒక రక్తిగా ఏం చేసినట్టు దుష్టుని చేతిలో ఓడిపోయినట్టు శత్రువు చేతిలో ఓడిపోయినట్టు శత్రువును ఓడించి శత్రువును పడగొట్టి నిలబడ్డవాడే విజయం పొందినవాడు శత్రువు చూడండి వాడు కుయత్తులను అన్నిటినీ ఎరిగి గెలిచిన వాడు దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటి వాడు కాని దావిదు భయంతో ఏం ఆలోచిస్తున్నాడు పారిపోతే బాగుండనుకుంటున్నాడు ఈ రోజు మన జీవితాల్లో ఇందుకు మినహాయింపు ఏమీ కాదు మన జీవితాల్లో దృష్టి పరిపరి విధాలుగా శోధనలు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు మన ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు మన చుట్టుపక్కల మనకు తెలిసిన స్నేహితుల ద్వారా కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే కావచ్చు చూడండి ఆ రీతిగా మన జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు ఆ జీవితంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చూడండి మనలో కలిగేది భయం ఆ పరిస్థితులను చూసినప్పుడు మనకు కలిగేది భయం ఆ భయం మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకమైన పనులు మన జీవితంలో చేస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం దేవునికి దేవునికి ఇష్టం ఆలోచన దేవుడికి నచ్చినటువంటి ఆలోచనలు దృష్టిని గణపరిచేటువంటి ఆలోచనలు సైతాన్ని గణపరిచే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం సైతాన్ని మహింపరిచే రీతిగా మనం జీవిస్తూ ఉంటాం అని ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము ఎప్పటికీ మనం దేవుని దృష్టిలో మనము నిలబడిన వారం కాము ఎప్పుడు ఆయన చేతికి పనివారం ఆయన బిడ్డలమే కాం దుష్టునికి భయపడితేనో దుష్టునికి దుష్టు దొరికిపోతేను దుష్టుడు ఏదో చేస్తాడని భయపడితేను చూడండి మనము ఆ పోరాటాలు చూసి భయపడితేనో మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారము కాదు చూడండి మోసే ఆ ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత కనాని దేశం చూడమని వాళ్ళు పంపిస్తాడు ఇస్రాయెల్ ప్రజలు అన్ని గోత్రాల నుంచి పన్నెండు గోత్రాల్లో నుంచి పెద్దలందరినీ పిలిపించి వాళ్ళు నా కనాని దేశం చూసి రండి ఎలా ఉందో అక్కడ మనుషులు ఎలా ఉన్నారో అది మంచి దేశమా కాదా అని చెప్పి వెళ్లి పంపిస్తాడు సంఖ్యా కారణం పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఇది మనం చూస్తాం ఈ సందర్భాన్ని వెళ్లిన వారు కూడా చూడండి ఏం చేస్తారు అక్కడ అది నిజంగా పాలు పాలు ప్రవహించే దేశమే అదంతా చాలా గొప్ప దేశమే కాకపోతే అక్కడ నెఫిలి ఉన్నారు వారు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళని మనం ఎదిరించి పోరాడలేము వాళ్ళతో మనం యుద్దం చేసి గెలవలేము కాబట్టి చూడండి మనం ఇక్కడి నుంచి పాడిపోదాము అని అని చెబుతారు చెప్పిన వెంటనే ఇస్రాల్ ప్రజలంతా ఏం చేస్తారు భయముతో భయముతో పిరికితనంతో మోష మీద హోర్హుల మీద సనుగుతూ ఉంటారు మోన్ష మీద అహరో మీద సనుగుతూ ఉంటారు ఆ సనిగిన సనుగు బట్టి దేవుడు ఏం చేస్తారు అంటే ఒక మాట అంటాడు పోషే వీళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తాను అంటాడు ఈ మాటలన్నీ మన సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది పదమూడు పద్నాలుగు అధ్యాయంలో దేవుడు మొత్తాన్ని నాశనం చేస్తాను అంటాడు ఎందుకు దేవుడు పిలిచిన పనికి పనికి వాళ్ళు ఇంక దేనికి చెప్పండి ఎందుకోసమైతే వాళ్ళని ఏర్పరచుకున్నాడో ఎందుకోసమైతే వాళ్ళని పిలుచుకున్నాడు దేవుడు వారు ఆపనే చేయడానికి భయపడుతున్నారు శత్రువుని ఓడించడానికి భయపడుతున్నారు శత్రువును ఓడించి చూడండి స్వతంత్రించుకోవడానికి భయపడుతున్నారు మరి ఇంక దేనికి చెప్పండి వాళ్ళు చేత కాని వాళ్ళు వాళ్ళ చరిత్రలో నిలబడలేదు వాళ్ళ పేర్లు బైబుల్లో రాయబడలేదు వాళ్ళ గురించి ప్రస్తావనే లేదు కేవలం ఇద్దరిద్దరు ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు చూడండి దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడ్డారు ఒక ఆయన యహోశివ ఇంకొక ఆయన కాలేబు వాళ్ళిద్దరు చూడండి వెళ్లి చూసిన తర్వాత మిగతా పది మంది పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా చెబుతూ వచ్చారు వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి పొంతం లేదు వాళ్ళు భయపడ్డారు కానీ వీళ్ళు ధైర్యంగా ఉన్నారు దేవుని బట్టి అందుకే వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడ్డాయి దేవుని చేతిలో పన్నిబారుగా వాళ్ళు వాడబడ్డారు మిగతా వాడబడలేదు మిగతా ఘనత రాలేదు మిగతా పేర్లు రాయలేదు కానీ చూడండి దేవుడు ఎవరి పేర్లు రాస్తాడు ఎవరిని వాళ్ళు సేవలో బలంగా వాడుకున్నాడు అని అంటే యహోశివా కాలేబో వీళ్ళిద్దరిని దేవుడు వాడుకున్నాడు వీళ్ళిద్దరిని దేవుడు గనపరిచాడు మోస తర్వాత నాయకత్వాన్ని దేవుడికి ఎవరు ఎవరికి ఇచ్చాడు యహోశివకి ఇచ్చాడు చూడండి వారు కూడా ఆ బట్టి భయపడి ఉంటే వారు కూడా ఆ బట్టి భయపడి ఉండుంటే వారి పేర్లే లెక్కించబడేవా వారు దేవుని చేతిలో వాడబడే దేవుని చేత గనపరచబడే లేదు వాళ్ళు కూడా పనికి వారిగా మిగిలిపోయేవారు వాళ్ళు కూడా దేవుని దృష్టి తొలగిపోయి ఉండేవాళ్ళు దేవునికి పనికిరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు హీరోలు అయ్యారు ఎందుకు పరిస్థితులు తారుమారుగా ఉన్న పరిస్థితులను బట్టి భయపడకుండా ఆ స్థితిగతులను బట్టి భయపడకుండా నిలబడిగారు నిలబడగలిగారు కాబట్టి వారి పేర్లు బైబుల్లో రాయబడ్డాయి అదే మనం దావీదీ జీవితంలో కూడా చూస్తాం ఏ దావీతో కీర్తనం రాస్తూ వచ్చాడో ఆ దావీది యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం సౌలు ఇస్రాయేల్ ప్రజలు ఆ ఫిలిస్తీన్లు మాటలు విని భయపడతా ఉంటారు ఎవరు ఆయన సౌలు సమీలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం పదకొండవ వచనంలో అక్కడ అక్కడ రాయిబడుతుంది సమయాలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం పదకొండవ వచనంలో సౌలును ఇస్రాయల్ అందరు ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఎవరా ఫిలిస్తీనుడు ఎవరండి గొలియాతు ఆ గొలియాతు మాటలు విని ఏమైపోయినారు భయపడ్డారు ఆ వ్యక్తి చూడడానికి చాలా హైట్ ఉన్నాడు చాలా ఎత్తుగా ఉన్నాడు అ వ్యక్తి ముందు ఇలా అంతా కూడా చాలా చిన్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు ఇంత బలమైన వ్యక్తిని ఎట్లా పడగొట్టగలం ఇంత బలమైన వ్యక్తిని మనం ఎలా ఓడించగలం ఇది మనకు అయ్యే పని అని భయపడుతూ వచ్చారు చూడండి భయపడిన ఇస్రాయల్ ప్రజలు దేవుని దృష్టికి ఎన్నిక రాలేదు భయపడిన సౌలు తన సింహాసనాన్ని కోల్పోతూ వచ్చాడు భయపడకుండా ముందుకు వెళ్లి చూడండి దేవుని పక్షంగా నిలబడిన దావీదో యుద్దంలో పోరాడిన దావీదు పోరాడి గెలిచిన దావీదు సింహాసనాన్ని ఎక్కాడు ఆయన హీరో అయ్యాడు మిగతా వాళ్ళు అవలేదు దేవుని దృష్టికి గనంగా ఎంచబడుతూ వచ్చాడు ఆ రోజు దావీది కూడా పారిపోయింటే ఆ రోజు దావీది కూడా భయపడి ఉండుంటే మరి ఏమైపోయేది ఆ రోజు పరిస్థితి దావీది పక్షంగా దేవుడు కలిగిన ప్రణాళికలన్నీ వ్యర్థమైపోయేవి దావీదు చరిత్రలో నిలిచిపోయాడు ఆ రోజు భయపడకుండా ముందుకెళ్లిన దాన్ని బట్టి అదే రోజు భయపడుంటే చరిత్ర లేనివాడిగా మిగిలిపోయి ఉండేవాడు చూడండి శ్రమను బట్టి దావీధు భయపడలా దావీధి భయపడుంటే చరిత్రహీనుడైపోయేవాడు కాబట్టి ఆ భయపడకుండా ముందుకు పోయాడు కాబట్టి హీరో అయ్యాడు ఆ తర్వాత రాజు అయ్యాడు కాబట్టి భయపడకూడదు మనం యో భక్తుడు కూడా మనం చూస్తాం మనకు తెలిసిన మనం తెలిసిన విషయమేది యో భక్తుడు శ్రమను బట్టి భయపడలేదు నిలబడ్డాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడని చెప్పి నిలబడ్డాడు దూషించలేదు నమ్మకంగా నిలబడ్డాడు ఆ రోజు దేవుడు గనక దేవుణ్ణి గనక యోబు గనక దూషించుంటే ఆయన పరిస్థితి హీరో అయ్యేవాడా జీరో అయ్యేవాడా ఖచ్చితంగా జీరో అయ్యేవాడు కానీ ఆయన దూషించకుండా ఆయన హీరో అవుతూ వచ్చాడు దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతూ వచ్చాడు అదే రీతికి మనం శ్రద్ధ మేసే కాపించే చూస్తాం ఇస్రాయలీలు కాంప్రమైజ్ అయ్యారు కానీ వీళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ అవలేదు ఇలా ముగ్గురు కాంప్రమైజ్ కాలా ఇలా ముగ్గురు చూడండి ఆ బంగారు ప్రతిమకు మొక్కలా నువ్వు చంపినా చంపు నువ్వేమైనా చేయ్ మేం మాత్రం మొక్క అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు శ్రమం చూసి కుంగిపోలా శ్రమం చూసి వెనకడుగు వేయాల శ్రమం చూసి చూడండి పోరాటం నుంచి పారిపోలా నిలబడ్డారు పోరాడారు విజయాన్ని సాధించారు కాబట్టి వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి చూడండి వారిని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు వాళ్ళని తన పాత్రలుగా వాడుకుంటూ వచ్చాడు అదే అపోస్తు అపోస్తులను కూడా మనం చూస్తాం అపోస్తుంటే పేతురు యోహాను వీటిరువురు చూడండి పేతురు ఎటువంటి వాడు ఏసుప్రభు అంటే ఎవరు కూడా తెలియదు చెప్పి ఒప్పుకున్న వ్యక్తి కాని ఆ వ్యక్తి ఏం చేశాడు ఎప్పుడైతే అందరు ఎదుటి నిలబడిన నిలబెట్టినా గాని భయపడకుండా ధైర్యంగా ఏసే ఏసే క్రీస్తు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ నామంలో రక్షణ లేదు అని బల్లగుద్ది ధైర్యంగా ఆయన సువార్త చెప్పాడు వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు అపస్తుల కార్యము నాలుగో అధ్యాయం పదమూడవచనంలో ఈ మాటలుంటాయి అపోస్తుల కార్యములు నాలుగోధ్యాయం పదమూడవ వచనంలో కాబట్టి వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు హీరోలు అయ్యారు లేదు పేరు అదే స్థితిలో పాతస్థితిలో తిరిగి వాడిగా ఉండుంటే ఆ హీరో అయితే వచ్చేవాడు కాదు బైబుల్ పేర్లో తన పేరు ఉండేది కాదు నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భాలన్నీ మనకు తెలిసినవే అయినా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి శ్రమను చూసి మనం కురింగిపోకూడదు పరిస్థితులు మనల్ని భయపెడతాయి పరిస్థితుల్లో మనల్ని కలవర పరిస్థితులు మనల్ని చూడండి నెమ్మది లేకుండా చేస్తాయి దిగులు వణుకు చూడండి ఆ రోజు ఏమొచ్చింది దావీదికి దిగులు వణుకు వచ్చినాయి దిగులు వణుకు వచ్చి ఆయన ఎంతగానో బాధపడుతూ వచ్చాడు ఏమో పారిపోతే బాగుండని వచ్చాడు శ్రమ నుంచి ఆ ఆలోచనే దేవునికి నచ్చనటువంటి ఆలోచన కాబట్టి ఈనాడు నీనా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ రోజు దావీదికి ఆ రీతిగా శ్రమ తన కుమారుడిని బట్టి తన యొక్క మంత్రిని బట్టి శ్రమ ఈ రోజు మనకు పరిపరి విధాలుగా శ్రమ కలగచ్చు మన ఇంట్లో వాళ్ళు మనల్ని దూషించవచ్చు మన ఇంట్లో మనకు నెమ్మది లేకుండా పోవచ్చు మన ఇంట్లో వాళ్ళే మన మీద తిరుగుబాటు చేయొచ్చు లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు లేదంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తిరుగుబాటు చేయొచ్చు మనం ఏం చేసినా కలిసి రాకపోవచ్చు చూడండి అటువంటి పరిస్థితుల్లో అటువంటి స్థితిగతుల్లో భయపడకుండా ముందుకు ముందుకు సాగాల మనం పోరాడి మనం విజయం పొందాల అలా పోరాడకుండా తప్పించుకుంటే బాగుండే ఎందుకు వచ్చింది ఇది పారిపోతే బాగుండే అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే చూడండి మనం దేవునికి విధేయులము కాము దేవునికి అంగీకారమైనటువంటి వారము కాము అందుకే సామెతల్లో ఆ భక్తుడు రాస్తాడు సామెతలో ఇరవై నాలుగు అధ్యాయం పదవి వచ్చినప్పుడు మనందరూ తెలిసినమాట శ్రమదినమును నీవు కురంగిని ఎడలా చేత కాని వాడవదు మనం కురంగిపోతే ఏమవుతామంట చేత కాని వాళ్ళం చేతగానివాడు చేతగాని వాడు అంటే ఏంటిది పనికిరానివాడు అని అర్థం పనికిరాని రాని వాడిని ఎవరు వాడుకుంటారు చెప్పండి నాకు ఒక పని వస్తేనే ఎవరన్నా పనికి తీసుకుంటారు నాకు పని రాకపోతే నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు ఎవరైనా చేత పని చేయించుకుంటారు చూడండి పని రాకపోతే ఎవరు పనిలో పెట్టుకోరు అదే రీతిగా మనం కూడా చేతగాని వారైతే దేవుడు కూడా మనల్ని పనిలో పెట్టుకోడు దేవుడు కూడా మనల్ని వాడుకోడు కాబట్టి శ్రమదినమున మనం కురంగిపోకూడదు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం శ్రమ దినమున మనం ఏం అడగాల దేవుణ్ణి దావిధేం ఆలోచిస్తే వచ్చాడు అయ్యా గొవ వల్లే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయేవాడిని తప్పించుకుని పోయేవాడిని అలా అడవిలోకి బారిపోయేవాడిని అని ఆలోచన చేస్తూ వచ్చాడు చూడండి ఈరోజు మనకు కూడా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం కూడా ఈ శ్రమం లేకపోతే బాగుండగదా ఈ పరిస్థితులు లేకపోతే బాగుండు కదా అని అనుకుంటాం కానీ చూడండి మనము శ్రమలో శ్రమను తప్పించమని దేవుణ్ణి మనం అడగకూడదు తప్పించమని అడిగితే మనం చేతగా నివారం అయిపోతాం దేవుని అడగాల్సింది ఏంటిది అంటే ప్రాముఖ్యంగా ఆయన కృపను అడగాల బలాన్ని అడగాల మనము బలంతో పోరాడాలా పోరాడే శక్తిని ప్రవ్వా అని అడగాల పరిస్థితులు నాకు తారుమారుగా అవుతున్నాయి పరిస్థితులు నాకు తలకిందులు అవుతున్నాయి నేను ఎదిరిచ్చి పోరాడి నిలబడే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు ఆ బలం నాకు ఇవ్వు నేను పోరాడే శక్తినివ్వు నేను పోరాటాన్ని విడిచిపెట్టకూడదు నేను పోరాడాలి నేను నిలబడాలి నాకు ఆ బలం ఇవ్వు అంటే ప్రభు సహాయపడతాడు ప్రభు మనల్ని నిలబెడతాడు అందుకు మనకు సాక్ష్యము ఎలియా జీవితం అప్పటిదాకా వందల మంది బయలు ప్రవక్తలను చంపిన వ్యక్తి చూడండి దేవుని పక్షంగా బలంగా నిలబడిన వ్యక్తి దేవుని కొరకు సవాళ్లు చేసి చూడండి ఎంతో గొప్పగా అప్పటిదాకా వాడబడుతూ వచ్చిన వ్యక్తి యజబెల్ ఎప్పుడైతే నేను రేపు సాయంత్రానికల్లా నేను చంపేస్తానని చెప్పి మాట చెబుతుందో భయపడతాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగడతాడు ఎక్కడికి వెళ్లినా కూడా చూడండి తనకు పరిస్థితులు అనుకూలించో వెళ్లి అడవిలోకి వెళ్లి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏం చేస్తాడు దేవా ఇంక జాలు నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పి మొరు అంటే ఏంటి చెప్పండి భయపడ్డాడు మొట్టమొదటి ఎందుకు బారిపోయాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నకై పారిపోయాను ఉంటది తన ప్రాణాన్ని కాపాడుకోడానికే ఆ ఏలియా భక్తుడు పారిపోతూ వచ్చాడు మరి ఎందుకు అటు అటు ఇటు తిరిగి అడవిలోకి వచ్చి ఇప్పుడు ప్రభు ప్రాణం తీసుకో అని అంటే నేను ఎటు పోయినా నేను బతకలేనులే ఎటు సరే ఇంక నా వల్ల కాదులే ఈ యజబెల్ నుంచి తప్పించుకోవడం కష్టంలే ఆమె చేతిలో చచ్చిపోయేదేదో దేవుని చేతిలో చచ్చిపోదాం అని అనుకున్నాడు అని అనుకుంటూ ఆలోచన చేస్తూ వచ్చాడు ఎందుకు యజబేల్ చేతిలో చచ్చిపోవడం తనకి ఇష్టం ఉండదు తనంతట తాను చచ్చిపోలేడు తనంతట తాను పొయ్యి ఆ పొయ్యి పోయి చనిపోలేడు చనిపోతే ఏమవుతుంది పాపం చేసిన వాడు అవుతాడు దేవునికి దూరం అవుతాడు దేవుని సన్నిధిలో నిలబడ్డు ఇప్పుడు ఏమడిగాడు దేవా నా ప్రాణం తీసుకో అని అడిగాడు ఎందుకు అడిగాడు ప్రాణం తీసుకోమని శ్రమ నుంచి దప్పించుకోవడానికి శ్రమ నుంచి పారిపోవడానికి ఎదురెళ్లి పోరాడకుండా ఎదురెళ్లి నిలబడకుండా ఏం చేస్తున్నాడు శ్రమ నుంచి తప్పించుకోవాలని శ్రమ నుంచి పారిపోవాలని ఏం చేశాడు ప్రభువాన్ ఆ ప్రాణం తీసుకున్నాడు ప్రాణం తీసుకుంటే అయిపోద్ది కదా శ్రమ ఉండదు కష్టం ఉండదు ఇక్కడ కన్ను మూసిన ఆయన పరదేశంలో కన్ను తెరుస్తాడు ఇంకా ఏ కష్టం ఉండదు అక్కడ పోయి మంచిగా నెమ్మది పొందుతాడు నెమ్మది పొందాలనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు విడిచి భోజనం తీసుకొచ్చాడు పెట్టాడు బలపరిచాడు చూడండి దేవుడు బలపరిచి 40 దినాలు నడిపించాడు ఎందుకు దేవుడు 40 నలభై దినాలు నడిపించాడు ఆయన సూచనలు చూపిస్తూ వచ్చాడు ఏంది తెలియ వచ్చి ఈ హోరేబుకోండ దగ్గర ఇక్కడ నిలబడ్డావు ఏంటి అని అడిగితే ఏం చెప్పాడు నేను ఒక్కడనే మీ పర్వతంలో మిగిలిపోయిన వాడని అని చెబుతూ వచ్చాడు చూడండి అవన్నీ ఎందుకు దేవుడు చేస్తూ వచ్చాడు అక్కడ మనం చదివితే వదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు అవన్నీ ఎందుకు చేశాడు ఏలియాకి ఏలి ఏలియాకి దేవు ఇంకా పని అప్పగించాలనుకుంటున్నాడు మనం ఆ చివర్ల తదితా అదే అర్థమవుతుంది మనకి ఏలిషాని ఎన్నుకోమంటాడు తర్వాత సీరియా దగ్గరికి వెళ్లి అక్కడొక వ్యక్తిని అభిషేకించమంటాడు యువలోకి ఇస్రాయల్కి వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తిని రాజుగా చేయమంటాడు వాళ్ళ పేరు నాకు గుర్తురావట్లేదు వాళ్ళ ముగ్గురుని అభిషేకించమని చెప్తాడు ఆ మాట ఏదో ఆ నలభై దినాలు నడిపించక ముందు చెప్పొచ్చు కదా దేవుడు ముందు చెప్తే సరిపోతుంది కదా కాని ఎందుకు నలభై దినాలు నడిచి హోరేపు కొండకి తర్వాత చెబుతున్నాడు ఎందుకు చెబుతున్నాడు అంటే చూడండి బలపరిచాడు దేవుడు తనను బలపరుస్తూ వచ్చాడు ఎందుకంటే ఏలియా ఎలా ఉన్నాడు భయపడిపోయి ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి ఏలియా నేను చెప్పిన పని చెయ్యంటే పోడు నేను పోను ప్రభా అంటాడు ఎందుకు భయం భయం వెంటాడుతా ఉంది ప్రాణభీతి పట్టుకుంది ప్రాణ భయం పట్టుకుంది అందుకే దేవుడు చెప్పలా ఏమవుతుంది దేవుడు చెబితే కోపం వస్తుంది ప్రభా నేను పోను ఆ యజబే నన్ను దేవుడికి ఏమొస్తుంది చెప్పండి కోపం వస్తుంది ఇంత గొప్ప దేవుని నేను నీ పక్కన ఉంటే సర్వశక్తులైన దేవుడు నీ పక్కన ఉంటే నువ్వు నువ్వు తనకు భయపడతావా వాళ్ళకి భయపడతావా అని చెప్పి దేవుడు కోపం వస్తుంది కానీ దేవుడు ఏం చేశాడు బలపరుస్తూ వచ్చాడు ఏలియా ఏం చేశాడు చెప్పినట్టుగా దేవుడు పని చేస్తూ వచ్చాడు చూడండి శ్రమ నుంచి పారిపోవడం గొప్పతనం కాదు శ్రమ నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకోవడం గొప్పతనం కాదు అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు ఎటువంటి శ్రమ ఎంతటి ఇబ్బంది అయినా ఏదైనా సరే ఎదురుడి నిలబడి పోరాడమే విజయం పొందడమే దేవునికి అంగీకారం అయినది ఎటువంటి పరిస్థితి సరే అది ఏదైనా సరే చూడండి ఎదురొడ్డి నిలబడి పోరాడమే చూడండి దేవుడు మన ఆశించేది రవ్వ ఈ పోరాటంలోనూ నాకు సహాయం చేయంటే ప్రభు బలపరిచేవాడు తన కృపను అనుగ్రహించేవాడు మనల్ని ముందుకు నడిపించేవాడు చూడండి పౌలు భక్తులు కూడా మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తాడైనా ముమ్మారు ప్రార్థన చేస్తాడు దేవుడికి తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును బట్టి తన శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి ముమ్మారు ప్రార్థన చేస్తే ఏం చెప్పాడు దేవుడు నేనైతే ఆ ముళ్ళు గాని నా కృప నీకు చాలు అన్నాడు ఇంకా తర్వాత పౌరు భక్తుడు ప్రార్థించడం మానేశాడు అని ముమ్మారు రాశాడు ఎందుకు మూడు ప్రార్థన చేస్తాడు దేవుడు ఏం దేవుడు సమాధానం ఇచ్చాడు ఏమని నా కృప నీకు చాలు ఎందుకు ప్రార్థన చేశాడైనా ఆయనకి శ్రమ ముళ్ళున్నప్పుడు ఏం చేస్తా ఉంటది గుచ్చుకుంటా ఉంటది గుచ్చుకుంటుంటే పరిస్థితి ఉంటది నొప్పి పడుతా ఉంటది నొప్పి గలుగుతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరైనా తట్టుకోగలరా తట్టుకోలేరు నొప్పి మొన్న తీయగా ఉంటదా ఉండదు బాధిస్తా ఉంటది ఆ బాధను బట్టి పౌలు భక్తుడు దేవునికి మొరపెడుతూ వచ్చాడు దేవుడిని అడుగుతూ వచ్చాడు దేవుడు ఏం చేశాడు నా కృప నీకు చాలు అన్నాడు పౌలు భక్తుడితో అంతే ఇంకా పౌలు భక్తుడు ప్రార్థించటం మానేశాడు ఇంకా పౌరు భక్తుడు తర్వాత మళ్లీ ప్రార్థన చేయలా ఎందుకంటే ఈ శ్రమ కాకపోతే ఇంకొక శ్రమ ఈ ముళ్ళు కాకపోతే ఇంకొక ముళ్ళు ఈ పరిస్థితి కాకపోతే ఇంకో పరిస్థితి ఈ రోగం కాకపోతే ఇంకో రోగం ఏదో ఒకటి శ్రమ వస్తానే ఉంటది ఏదో ఒకటి మనల్ని వెంబడిస్తూనే ఉంటది అవి పోవు ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలు పోవు ఆ శ్రమలు మనల్ని వెంటాడుతాయి ఆ పరిస్థితులు మనల్ని వెంటాడుతాయి కాని ఆయన ఈ కృప నాకు చాలు అని ఎప్పుడైతే నా కృప నీకు చాలు అని ఎప్పుడైతే దేవుడు చెబుతూ వచ్చాడో ఆ మాట చాలనుకున్నాడు ఎందుకంటే ఈ ముళ్ళు ఇప్పుడు పోతే ఇంకో ముళ్ళు వస్తుంది కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంటే ఈ ముళ్ళే కాదు ఎన్ని ముళ్ళు వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కోగలను నేను ఎదుర్కొని ముందుకు సాగగలను నేను తట్టుకోగలను నేను జయించగలను అనేటువంటి ఆలోచన పౌరు భక్తుడిది అందుకే ఆయన మళ్ళా మళ్ళా దాని గురించి ప్రార్థన చేయలేదు. అందుకే మళ్ళా మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు కాబట్టి ఈనాడు నీకు నాకు కావలసింది కూడా అదే దేవుని కృప సమస్య నుంచి పాడిపోవడం సమస్య వెనక వెనక్కి తిరిగిపోవడం అది దేవునికి అంగీకారం కాదు అది గొప్ప విషయం కాదు ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు అది దేవునికి మాత్రం ఏమాత్రం కూడా దేవుని మహింపరిచేది కాదు శ్రమకు ఎదురుడ్డి పోరాడమే శ్రమకు ఎదురుడ్డి పోరాడి జయించడమే దేవునికి ఇష్టమైనది దేవుని మహిమపరిచేది ఆ పోరాటంలో చూడండి ప్రాణాలు పోయినా గాని దేవునికి మహిమే వస్తుంది ఆ పోరాటంలో ప్రాణాలు పోయినా ఆ పోరాటంలో దేవుడు మన ప్రాణాలు తీసుకున్నా అది దేవునికి మహిమే వస్తుంది పౌరు భక్తులు పోరాడాడు పోరాడుతూనే ఉన్నాడు చంపుతారని తెలిసినా కూడా పోరాడాడు చూడండి ఒకనొక దిన దేవుడు తీసుకున్నాడు వాళ్ళ మరణం ద్వారా దేవునికి మహిమొచ్చింది పితృభక్తుడు అంతే అపోస్తులందరూ అంతే నాడు చదువుకు అభిజ్ఞోలు అంతే ప్రతి ఒక్కరూ అంతే దేవుడు మనల్ని ఏ రీతిగా సంబోధిస్తూ వచ్చాడంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో అక్కడ ఆ తిమోతికి చెబుతున్నాడు పౌలు భక్తుడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించము అంటున్నాడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము హిమవతికి చెబుతున్నటువంటి మాట ఏం చెబుతున్నాడు నాతో కూడా శ్రమను అనుభవించు ఒక సైనికుడు లాగా సైనికుడు యుద్ధరంగంలో ఎప్పుడు నెమ్మదిగా ఉండడు సైనికుడు ఎప్పుడు కూడా సేద సైనికుడు ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండడు పోరాడుతూనే ఉంటాడు పోరాడుతూనే ఉంటాడు జయించేంత వరకు ఉంటాడు వెనుదిరిగి వచ్చాడు అనుకోండి విలువ ఉండదు యుద్ధంలో నుంచి వెనుదిరిగి వస్తే విలువ ఉండదు పట్టించుకోరు ఏలన చేస్తారు తలెత్తుకొని కూడా తిరగలేడు విలువ ఉండదు పారిపోయి వచ్చిన వాడికి విలువ ఏముంటది చెప్పండి విలువ ఉండదు ఎవరైతే బలంగా నిలబడి కలబడి పోరాడి జయించి తిరిగి వాళ్ళకి విలువ ఉంటది ఒకవేళ యుద్ధంలో వారు మరణించిన చూడండి వేరే పొందారని చెప్పి గొప్ప సన్మానాన్ని ఇస్తారు మనం చూస్తూ ఉంటాం మన సైనికులకి ఏ రీతిగా వాళ్ళు చూడండి చేస్తూ ఉంటారు ఏం చెబుతున్నాడు ఆయన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించము నాతో కూడా శ్రమను అంటే పౌరు భక్తుడు ఎక్కడున్నాడు శ్రమలో ఉన్నాడు ఆయన ఎంత గొప్ప భక్తుడు అంత గొప్ప పరిచారకుడు సేవకుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి వాడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట శ్రమలో ఉన్నాడు ఇప్పుడు అదే రీతిగా తన శిష్యుడైనటువంటి శ్రీమోతికి ఏం చెబుతున్నాడు నాతో కూడా శ్రమ అనుభవించు అని పిలుపునిస్తున్నాడు తన పత్రికలో ఏం నేర్పిస్తున్నాడు కిముర్తికి నేనేమి నిర్మలంగా లేను నేను శ్రమలో ఉన్నాను నేను కష్టంలో ఉన్నాను నువ్వొచ్చి నాతో కూడా శ్రమ అనుభవించు అని చెబుతున్నాడు చూడండి ఈ పిలుపు నేడు మారిపోయింది నేడున్న పరిస్థితుల్లో నేడున్న క్రైస్తవ సంఘంలో నేడున్న క్రైస్తవ విశ్వాసులలో ఈ పిలుపు మారిపోయింది ఈ పిలుపు ఏమైపోయింది మారిపోతూ వచ్చింది ఈ రోజు ఏమని పిలుపునిస్తున్నారు శ్రమలు పోతాయి శ్రమల నుంచి విడిపించబడతావు శ్రమూ దూరంగా వెళ్ళిపోతాయి అని చెప్పి పిలుస్తున్నారు నువ్వు నెమ్మదిగా ఉంటావు నీ అప్పులు తీరిపోతాయి నీ అనారోగ్యాలు తీరిపోతాయి అని ఈ రీతిగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రీతిగా మనుషులను ఆహ్వానిస్తున్నారు ఈ రీతిగా చూడండి మనుషులకు ఎరవేస్తున్నారు కానీ పౌరు భక్తుడు ఏం చెప్పాడు నాతో కూడా శ్రమ అనుభవించు సైనికుళ్లాగా ఉండవు సైనికుల్లాగా లాగా పోరాడని చదువుతున్నాడు కానీ ఈ రోజు ఈ మాటలు చెబితే ఎవరు దేవుని దగ్గరికి రారు ఈ మాటలు చెబితే ఎవరు దేవుని దగ్గరికి రారు అందుకే ఏం చేస్తారు ఈ మాటలకి ఆపోజిట్ లో చదువుతారు వచ్చే వాళ్ళు ఎవరికి కూడా బలం ఉండదు శ్రమ ఎలా పోరాడాలో తెలియదు శ్రమొస్తే ఎలా నిలబడలో తెలీదు నెమ్మది ఉండదు దేవుణ్ణి దూషిస్తారు దేవుణ్ణి అనుమానిస్తారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు దేవుణ్ణి దూరంగా పెట్టేస్తారు అలా క్రిస్టియన్ టీ ఎంత అంటారు అదంతా మోసం అంటారు పాస్టర్లు అంత దొంగలు అంటారు ఇవన్నీ చెబుతూ ఉంటారు ఎందుకంటే సత్యం తెలీదు ట్రైనింగ్ లేదు నిజంగా దేవుడు ఏం కోరుతున్నాడో తెలియదు ఏం ఏం చేయాలని అనుకుంటున్నాడో శ్రమ నుంచి తప్పించుకోవడానికి దేవుని దగ్గరకు వస్తున్నారు శ్రమను ఎదిరించి పోరాడి జయించేదానికి దేవుని దగ్గరికి రావట్లేదు ఈరోజు మనుషులు కాబట్టి ఈ రోజుల్లో మనుషులకి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు రోజుల్లో మనుషులకి చూడండి ఊర్చుకునే తత్వం ఉండదు అదే చెబుతున్నాడు క్రీస్తు యొక్క మంచి సైనికుల వలే నాతో కూడా శ్రమను అనుభవించు శ్రమను అనుభవించడానికి పిలుపునిస్తున్నాడు తిమోతికి పౌలు భక్తుడు నేను శ్రమలో ఉన్నా నువ్వు నాతో పాటు వచ్చి శ్రమ అనుభవించు దేవుని కోసం సైనికులు పోరాడు అని చెబుతున్నాడు మరి చూడండి మరి ఎంత మంది ఉన్నారు పరిస్థితులు ఎదురుగా వచ్చినప్పుడు ఎంతమంది పోరాడే ఉన్నారు ఎంతమంది నిలబడగలుగుతున్నారు పోరాటాలంటే అవివో భయంకరంగా పోరాటాలు రావు ఆనాడు పాత నిబంధనలో వాళ్ళకు వచ్చిన పోరాటాలు ఏంటివి శరీర సంబంధమైనవి నాడు దావీదికి వచ్చిన పోరాటం ముఖాముఖి పోరాటం గోలియాతో చెదురుగా నిలబడ్డాడు ఆ రోజులున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి కత్తి తీసుకొని నరకాలి కత్తి తీసుకొని చంపాలి చంపకపోతే ఆ పోరాటంలో అతనికి విజయం లేదు ఆ రోడ్డు చద్రకు మెషిక్ అభిజ్ఞికి ఎలా వచ్చింది పోరాటం అగ్నిగొండ రూపంలో ప్రతిమ రూపంలో వచ్చింది వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు భయపడలేదు అగ్నిగొండంలోని పోయారు కానీ దేవుడు తప్పించాడు ఈ రోజు నీకు నాకు వస్తాయి మనుషుల ద్వారా వస్తాయి శోధనలు లేదంటే చూడండి వస్తువుల ద్వారా వస్తాయి శోధనలు అదే రీతిగా మన యొక్క శరీరంలో నుంచి వస్తాయి శోధనలు మనుషులు ఏం చేస్తారు మనల్ని ప్రోకే ప్రవోక్ చేస్తారు రెచ్చగొడతారు మనుషులు రెచ్చగొట్టి ఎలాగైనా సరే నిన్ను పాపంలోనికి లాగాలి అని చూస్తారు పాపంలోనికి లాగాలి ఒక పని అది కదా దుష్టుడి పని ఈ లోకంలో అదే ఎలాగైనా నిన్ను బ్రష్టు బ్రష్టు ఎలాగైనా సరే నిన్ను నాశనం చేయాలి ఎలాగైనా సరే నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి ఎందుకు మన దేవుని దగ్గరికి వెళ్ళడం దుష్టుడికి ఇష్టం ఉండదు మనందరూ తెలిసిందే కాబట్టి ఏం చేస్తాడు మనుషుల్ని రెచ్చగొడతాడు మనుషుల్ని వాడుకుంటాడు మనుషుల ద్వారా శోధనలు వస్తాయి మనం ఏం చేస్తాం చెప్పండి మనుషుల మీద ద్వేషం పెట్టుకుంటాం మనుషులను దూషిస్తాం దూషించి ఏం చేస్తాం పాపంలో పడిపోతాం ఒక్కోసారి మన శరీరంలో నుంచి పుడతాయి కోరికలు శరీరంలో నుంచో బుట్టిస్తాడు ఏది మనం ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడనే బుట్టిస్తాడు మన పాత జీవితంలో మనం ఎప్పుడైతే రక్షణ పొందక మన జీవితంలో ఏ విషయాల్లో బలహీనంగా ఉండేవాళ్ళమో ఆ విషయాలలో చే మనల్ని పట్టుకొని వస్తాడు ఆ విషయాల ద్వారానే మనల్ని పడగొట్టడానికి ఎంతగానో ప్రయాస పడతా ఉంటాడు ప్రయత్నిస్తా ఉంటాడు ఏం చేయాలా పడిపోవాలన్నా పారిపోవాలన్నా ఎదురించి పోరాడాలా ఎదిరించి పోరాడాలి అదే చెబుతున్నాడు ఆయన నాతో కూడా శ్రమ అనుభవించు ఇలా ఎదుగు ఎదిరిస్తున్నప్పుడు శ్రమ వస్తూ ఉంటది శ్రమ కలుగుతూ ఉంటది ఇబ్బంది కలుగుతా ఉంటది బాధ కలుగుతూ ఉంటది ఓర్చుకోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడు మన రక్షణను మనం కాపాడుకున్నప్పుడు దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్నప్పుడు చూడండి శ్రమ అనుభవించైనా సరే అది దేవునికి అంగీకారమైనది అది దేవునికి ఇష్టమైనది అంతేగాని మనం అనవసరంగా కొనిగినామా అనవసరంగా సనిగినామా వీడెవరు నన్నడానికి వీళ్ళెవరు నన్ను అనడానికి అనే ఆలోచన మనం చేసినామా చూడండి అంతే మన దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళం కాబట్టి రోజుల్లో మనుషుల్లో పోరాటాలు దేని నుంచి కలుగుతాయి అంటే అదే ఈ శరీరంలో నుంచి చుట్టుపక్కల పరిస్థితుల్లో నుంచే కలుగుతాయి యాకోబో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చూస్తే యాకొబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు మీలో యుద్దములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే గదా మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సర గాని సంపాదించుకునలేరు ఓట్లాడుదురు యుద్దము చేదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు మీరు అడిగినందు భోగముల నిమిత్తమై వినియోగించుకున్నటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు ఏం చెబుతున్నాడు ఆయన మీలో యుద్దాలు పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి మీ అవయంలో పోరాడు మీ భోగేచ్చల నుండియే గదా ఏం చెబుతా మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చలలో భోగేచ్చల నుండియే గదా అంటే మనకు పోరాటం దేని వల్ల కలుగుతా ఉంది భోగాల నుండి కలుగుతా ఉంది మనం పోగాల నిమిత్తమై పోరాడుతున్నాం తప్ప చూడండి దేవుని నిమిత్తమే కాదు అనే విషయం నీటి యాకో భక్తుడు చెబుతున్నాడు మీరు ఆశిస్తారు మీకు దొరకతలేదు నరహత్య చేస్తారు అంటే ద్వేషాలు పెట్టుకుంటారు ద్వేషించిన కూడా నరహత్యనే కదా ప్రభు చెప్పింది నరహత్య చేయుదురు మత్సర పడతారు అసూయి పడతారు కానీ సంపాదించుకోలేరు పోట్లాడుదరు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడిగినందుకు మీకేమీ దొరకదు అడిగిన దేనికోసం అడుగుతారు దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకటం లేదంటారు దురుద్దేశంతో అడిగితే దేవుడు ఎవరు? దేవుడు ఇవ్వడు ఈ లోకంలో మనుషులకి మనుషులకి మధ్య సమాధానం ఉండదు మనుషులకు మనుషులకు మధ్య నెమ్మది ఏం చేస్తారు ఒకరి నాశనానికే ప్రార్థన చేస్తారు ఒకరి నాశనానికే దేవునికి మొర దేవుడు ఎందుకు ఇంటాడు అటువంటి ప్రార్థనలు దేవుడు వినడు ఒకరి నాశనానికి ప్రార్థన చేయడం సుఖభోగల కోసం ప్రార్థన చేయడం భోగేచ్చల్లో నుండి కలుగుతుంది పోరాటం అంతేగాని దేవుని నిమిత్తం కాదు అంటే మన కోసమే మనం పోరాడుతున్నాం తప్ప దేవుని కోసము కాదు అనే విషయాన్ని చెబుతున్నాడు దేవు మన యొక్క విషయాలను బట్టి మనం పోరాడుతున్నాం తప్ప దేవుని విషయాలను బట్టి కాదు అని చెబుతున్నాడు మనం ఒకటి అర్థం చేసుకోవాలా భోగేచ్చలు అంటే దాని అర్థమేంటిది మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల్లో నుండి అని అంటే చూడండి మన అవయవాళ్ళకి ఏది ఊరుకుంటాయో అది ఇవ్వడం మన అవయవాలు ఏవి ఆశిస్తే అవి ఇవ్వడం చూడండి దాంట్లో చెడు ఉండొచ్చు అదే రీతిగా అవి నీరసించిపోయి ఉండొచ్చు సోమరిగా ఉండొచ్చు ఇంకా చెప్పాలి అని పోరాడటం ఇష్టం లేక సోమరిలాగా ఉండి చూడండి అసలు పోరాటం అనుకునే స్థాయిలో కూడా పోవచ్చు ఏ ఇబ్బంది కలగకూడదు ఏ ఇబ్బంది కలగకూడదు ఏ కష్టం రాకూడదు ఏ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన నాకు ఏ కష్టం నాకు కలగకూడదు అని అనుకునేదే బోగేచ్చలు భోగం అంటే ఏంటిది ఏ కష్టం లేకుండా ఉండడం ఏ కష్టం లేకుండా జీవించడం అదే భోగం అంటే ఇప్పుడు మనం కోరుకునేది కూడా అదే కదా ఏ కష్టం రాకూడదు ఏ ఇబ్బంది రాకూడదు అని కోరుకుంటాం ఆ ఆలోచన దేవునికి అంగీకారం అయింది కాదని ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు నీవు నేను పోరాడాల్సిన పోరాటం ఏంటిదని అంటే అదే తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవక్తుడు చెబుతాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటై నీవు పిలువబడివి అనేక సాక్షులు ఎదు దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి మన శరీరముల కొరకు మన అవసరాల కొరకు మన భోగముల కొరకు కాదు మీరు పోరాడాల్సింది మీరు పోరాల్సిన పోరాటం ఏంటిది అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము విశ్వాస సంబంధమైన పోరాటం మన చూడండి అవయవముల కోసం మన కోసం పోరాడితే ఏం చేస్తాం మనల్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తాం మన విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితే దేన్ని కాపాడుకుంటాం విశ్వాసాన్ని కాపాడుకుంటాం ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది నిత్య మనకు దొరుకుతుంది ప్రభు నేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచు ఇస్తాడు కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అంటున్నాడు మంచి పోరాటం ఎట్లా పోరాడతాం దేశం వస్తుంది ఒక్కోసారు దేశం అణుచుకోవాలా దేశము మనుషులు నిండిపోతా ఉంటది మనుషులను చూస్తా ఉంటే దేశం ననగొట్టుకోవాలా ధనాపేక్ష పిలుస్తా ఉంటది ధనాపేక్షని వదిలేసుకోవాలా ధనాపే ధనాపేక్షని అణుచుకోవాలా శరీరం కోరికలు కోరుతా ఉంటది అణుచుకోవాలా మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తా ఉంటారు రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండాల ఇదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడడం అంటే యసుప్రభు ఏం చదువుతాడు నీ కుడుక నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పీకి పాడేయమంటాడు నీ కుడిచేయి నిన్ను ఇబ్బంది పెడితే నరికేయమంటాడు నేను కాలు నిన్ను అభ్యంతర పరిస్తే నరికేమంటాడు ఎందుకు ఆ అవయవాలన్నీ ఉండి కూడా నరకంలో పడే కన్నా కూడా వెళ్ళి చూడండి ఒక అవయవం లేకుండా పరలోకంలో ప్రవేశించడం ఎంతో ఉత్తమం అంటాడు పన్ను బీక్కోవడం అంటే ఏంటి చెప్పండి సామాన్యమైన విషయం అది చేయి నరుక్కోవడం అంటే దాని దాని అర్థం ఏంటిది అదేమన్నా సామాన్యమైన విషయమా కాదు అవి లేనప్పుడు ఎంతో కష్టం ఉంటది అవి లేనప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటది ఆ ఇబ్బందులైనా పడండి అంటున్నాడు ఎందుకు అవి చేయమన్నాడు నీ యొక్క ఆత్మను కాపాడుకోవడానికి నీ యొక్క రక్షణను కాపాడుకోవడానికి నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అది ప్రాముఖ్యం నీ కన్ను కన్నా చెయ్యి కన్నా కానుకన్నా అని చెప్పాడు అది బహు ప్రాముఖ్యమైంది దాని కొరకు ప్రయాస పడాలి దానికోసం పోరాడాలి అంటున్నాడు దానికోసం మనం పోరాటం చేయాల నేడు నీకు నాకు కలిగే శోధనలో మనం పోరాడాలా నీకు నాకు వచ్చే పరిస్థితుల్లో మనం పోరాడాలా శత్రువు తీసుకొస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదిరించి మనం నిలబడాలా అంతేగాని తప్పించుకొని పారిపోవాలని చూడకూడదు తప్పించుకొని పారిపోతే తప్పించుకొని పారిపోవాలనుకుంటే పోరాటాన్ని ఆపేస్తే దేవునికి ఇష్టమైంది కాదు దేవునికి నచ్చని విషయం అది అప్పుడు మనం దేవునికి ఎప్పటికి పనికొచ్చేవాళ్ళము కాదనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమన్నాడు ఆ తర్వాత మనం చూస్తే యాకోబు రాసిన నాలుగో యాకోబో పత్రిక నాలుగో దాయం ఏడవ వచనంలో అక్కడ భక్తుడు చెబుతున్నాడు ఏమని కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఏం చెబుతున్నాడు దేవునికి లోబడి ఉండండి అప్పవాదిని ఎదిరించండి ఎదిరించాలి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును మీరు అప్పవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు అలా కాకుండా ఎదిరించలేదనుకోండి ఏం చేస్తున్నాడు పేతృరాశన పత్రిక మొదటి పత్రిక ఐదో దాన్ని ఎనిమిదో వచ్చిన మనకు తెలిసిన మాటే నిబ్బరమైన బుద్ది గల వారిని మీ విరోజు అపవాది గర్జించు సింహమ్మలే ఎవరిని మింగుదా అని వెదుకొచ్చు తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడంట వాడు మనల్ని మింగడానికి తిరుగుతున్నాడు మనల్ని నాశనం చేయడానికి వస్తున్న వ్యక్తిని మనల్ని నాశనం చేయడానికి వస్తున్న మనం ఏం చేయాలా ఎదిరించాలా ఎదిరించకపోతే వాడు మనల్ని నాశనం చేస్తాడు ఎదిరించకపోతే మనల్ని ముంచేస్తాడు ఎదిరించకపోతే చూడండి మన విశ్వాసాన్ని వాడు దొంగిలించుకుని మన నిత్య జీవము మనకి ఇంకా లేనట్టే మన దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళలేము వాడు మనల్ని మింగడానికి వస్తాడు మింగడానికి వచ్చేవాడు కమ్ముకుంటాడా చెప్పండి ఎదిరించకపోతే మింగడానికి వచ్చేవాడిని తిరగబడకపోతే నెమ్మదిగా ఉంటాడా ఏం చేస్తాడు మనల్ని కొడతాడు మనల్ని మనల్ని మింగేస్తాడు కాబట్టి ఎదిరించి పోరాడాలా పోరాట శక్తిని తెచ్చుకోవాలా శోధన ఏ రూపంలో అయినా గాని దేవుని దేవుని సహాయంతో దేవుని కృపతో మనం ఎదిరించే వారంగా ఉండాలా ఎదిరించి పోరాడినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుస్తాము దృష్టిని ఓడిస్తాం ఎదిరించకుండా భయపడితే చూడండి పారిపోవాలని చూస్తే వాడికి విజయాన్ని ఇచ్చిన వారం దేవుని వాక్యం అదే చదువుతోంది ఎదిరించమంటున్నాడు అది ఏ పరిస్థితి సరే ఎదిరించమంటున్నాడు శత్రువు ఎవరైనా సరే ఎదిరించమంటున్నాడు నిలబడమంటున్నాడు కాబట్టి అటు వారంగా మనం ఉండాలా దావిదే అదే చేస్తూ వచ్చాడు గోబవల్ నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే పారిపోవాలనుకోవడం అది దేవునికి అంగీకారం అయింది కాదు ఆ తర్వాత అదే పేత్రకు రాసిన మొదటి పత్రిక ఐదు తొమ్మిదో వచ్చిందని చెబుతున్నాడు లోకమందు ఉన్న మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎందుకు అని చెబుతున్నాడు ఏం చెయ్యాలంట లోక మీ సహోదరులందరూ మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాస స్థిరులై వాని ఎదిరించాలి ఎరుతి ఎదిరించాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండకపోతే మనం ఎదిరించలేం స్థిరంగా ఉండమని చదువుతున్నాడు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి అందరిలోనూ శ్రమలు ఉన్నాయి అందరూ శ్రమలు పడుతున్నారు లోపంలో మీ సహోదరులు అందరూ శ్రమలు పడుతున్నారు కాబట్టి స్థిరంగా ఉండి ఎదిరించమంటున్నాడు స్థిరత్వం అంటే ఏంటిది ఇంతకీ స్థిరత్వం అంటే చూడండి మనం మీకు చిన్న ఉదాహరణ చెబుతాను ఏ రీతిగా స్థిరంగా ఉండాలనే విషయం ఓ పిల్లోడు ఉన్నాడు పుట్టాడు సంవత్సరం అయింది సంవత్సరానికి పెరిగాడు అప్పుడప్పుడే లేచి నడుస్తున్నాడు లేచి నడుస్తా ఉంటే పడుతున్నాడు లేస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు చూడండి ఏమనిపిస్తుంది చూసే తల్లిదండ్రులకి చాలా ఆనందంగా ఉంటది చాలా సంతోషంగా ఉంటది ఎంతో ఆనందం ఉంటది ఎందుకు నా కుమారుడు పుట్టాడు లేచి నడుస్తున్నాడు ఎదుగుదల ఇది దీన్నేమంటాము ఎదుగుదల వాడు పడినా లేచినా ప్రయాస పడుతు అడిగినటువంటి ఆనందం సంతోషం ఉంటది అదే పిల్లోడు పది సంవత్సరాలు అయినా కూడా అలాగే పడుతూ లేస్తూ అలాగే పడుతూ లేస్తూ ఉంటే ఎలా ఉంటది చెప్పండి తల్లిదండ్రులకి ఎంతో బాధ ఎంతో దుఃఖం ఎంతో వేదన ఉంటది తల్లిదండ్రులకి ఏముంటది ఎంతో బాధ ఎంతో దుఃఖం ఎంతో వేదం ఉంటది ఎందుకు పది సంవత్సరాలైనా కూడా స్థిరంగా నిలబడలేకపోతున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు ఏదో లోపం ఉంది దాని అర్థం ఏంటిది ఎదుగుదల లేదు ఎదుగుదల లేదు అని అర్థం ఈరోజు మనం కూడా అలాగే ఉండాలా స్థిరంగా ఉండడం అంటే పడిపోవడం లేయడం కాదు స్థిరంగా నిలబడడం ప్రభుత్వం ఎటువంటి పరిస్థితి స్థిరంగా నిలబడడం అదే చెబుతున్నాడు విశ్వాసం అందు వాన్ని ఎదిరించాలి విశ్వాసంలో మనం స్థిరంగా లేకపోతే చూడండి ఎదిరించలేం అనుమానాలు ఎన్నో అనుమానాలు ఎన్నో డౌట్లు వస్తాయి ఎన్నెన్నో మన మైండ్లో మెదడులో దిగుతా ఉంటాయి నాకు చాలా నాకు కూడా చాలా అనుమానాలు ఎందుకంటే దుష్టుడు రకరకాల ఆలోచనలు మన మెదడులోకి తీసుకొచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు ఇది అంతరంగంలో జరిగే యుద్ధం బయట గనపడదు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో పనికి మాలిన ఆలోచనలు ఎన్నెన్నో పిచ్చి పిచ్చి తలంపులు తీసుకుని వస్తాడు నిజంగా యేసుప్రభు దేవుడైనా అంటాడు నిజంగా ఇది సత్యమేనా ఎన్నో రకాలైన ఆలోచనలు మనిషి మైండ్లోకి వస్తా ఉంటాయి ఎందుకు అంటే విశ్వాసంలో స్థిరంగా లేకపోతే వస్తాయి కాబట్టి ఎన్ని ఆలోచనలు తీసుకొచ్చినా ఏం చేయాలా స్థిరంగా నిలబడాలా పడిపోకూడదు కాబట్టి స్థిరంగా ఉండి ఎదిరించాలా విశ్వాసంలో స్థిరంగా లేకపోతే ఎదిరించలేం పరిస్థితులకు పడిపోతాం పరిస్థితులను చూసి భయపడతాం పరిస్థితులను చూసి పారిపోతాం కాబట్టి నిలబడడం నేర్చుకుంటేనే కదా ఎదిరించేది ఫస్ట్ తర్వాత నిలబడకుండా ఏం ఎదిరిస్తాం పడిపోయిన వాడు ఏం ముందు నిలబడితే ఎదిరించబడి కలబడతాడు కాబట్టి ముందు మనం నిలబడాలా మనం నిర్ధారించుకోవాలా మనం ప్రభువులు రుచి చూసి ఎరగాల ప్రభువును అనుభవపూర్వకంగా ఎరగాల ఎరిగిన తర్వాత స్థిరంగా ఉండగలం ప్రభువును ఎరగకపోతే ప్రభువును అర్థం చేసుకోకపోతే ప్రభువులు మనం స్థిరంగా ఉండలేం ప్రభువును అనుభవపూర్వకంగా మనం రుచి చూడకపోతే మనం నిలబడలేం చిన్న పరిస్థితి రాగానే పడిపోతాం చిన్న పరిస్థితి రాగానే చూడండి పతనం అయిపోతాం అందుకే స్థిరులై ఎదిరించండి అంటున్నాడు ముందు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి నేను నమ్ముతున్నది సత్యం సత్యమైతే అది సత్యమే నువ్వు ఇన్ ఇన్ అనుమానాలు ఉండవు అబద్ధానికి ఉంటే రకరకాలు అబద్ధం ఎలా కావాలంటే అలా ఉంటుంది ఎందుకంటే అబద్ధము లక్షల కోట్లు ఉండొచ్చు నిజం ఒకటే ఉంటుంది అబద్ధం ఎన్ని రకాలుగా ఉండొచ్చు అబద్దానికి ఎన్ని రూపాలైనా ఉండొచ్చు అది ఏ రీతిగా ఉండొచ్చు కానీ సత్యం ఒకటే నిజం ఒకటే అబద్దాన్ని ఏ రీతిగా మనం ఊహించుకోవచ్చు అబద్దాన్ని ఏ రీతి అయినా సరే మనం అనుకోవచ్చు కానీ అబద్ధం ఏ రీతిగా సరే అబద్దమే కానీ నిజం ఒక్కటే నిజం ఒకేలాగుంటది కాబట్టి ముందు మనం మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని విష్ణుని ఎదిరించాలి మన విశ్వాసంలో స్థిరులమైతే ప్రభునందు మనకు అనుమానం రాదు ఆయన వాగ్దానాలను బట్టి మనకు అనుమానం రాదు ప్రభు యొక్క ప్రణాళికను బట్టి మనకు అనుమానం రాదు ప్రభు యొక్క చూడండి ఆయన ప్రణాళికలు ఎటువంటివి ఆకాశం కంటే ఉన్నతమైనవి నీవి నాకు ఎక్కడవి చెప్పండి మనం మన గల్లీ కూడా దాటం మన ఆలోచనలు మన ఆలోచనలు చాలా అల్పమైనవి చాలా స్వల్పమైనవి ఒక రీతిగా నా భాషలో చెప్పాలని ఎందుకు పనికిరాని ఆలోచనలు మనవి మనం చేసే ఆలోచనలు ఎందుకు పనికిరావు అంతటి పనికి ఆలోచనలు మనవి మనం అన్ని కూడా పనికి ఆలోచనలు ని దేవుడు మన పక్షంగా వేసే తలంపులు దేవుడు మనపక్షంగా కలిగి ఉన్న ఆలోచనలు ప్రణాళికలు ఇవి చాలా ఉన్నతమైనవి చాలా గొప్పవి చాలా మంచివి మనకి ఎంతో ఘనతని మహిమను తీసుకొచ్చేవి కాబట్టి వాటిని మనం నమ్ముతాం స్థిరంగా ఉన్నప్పుడు శ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు అవన్నీ నమ్ముతాం ప్రభువు చూచున్నవాడు ప్రభువు వింటున్నవాడు అని మనం నమ్ముతాం ప్రభు యొక్క చిత్తం ఏదైనా గొప్పగా ఉంటుంది అని మనం నమ్ముతాం ప్రభు నా పక్షి కలిగినవన్నీ నా కొరకు మేలైనవే అని నమ్ముతాం ప్రభు నాశనం చేసేవాడు కాదు అని నమ్ముతాం మనం ఏం చేస్తాం బలంగా ఉంటాం అప్పుడు ఇటువంటి ఆలోచనలు వచ్చినా ఏం చేస్తాం ఎదిరిస్తాం కాబట్టి తర్వాత జరుగుతున్నాడు అడదే పేతృ భక్తుడు మొదటి అధ్యాయం ఐదు పదివచనాలలో తన నిత్య మహిమకు క్రీస్తు నందు పిలిచిన సర్వకృపాన్ని దిగు కొంచెము కాలం మీరు శ్రమపడి శ్రమపడిన పిమ్మట తానే చూడండి ఏమి చెప్తున్నాడు తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఏం చెప్పాడు నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు ఎవరంటైనా సర్వకృపానిధి ఆయన దగ్గర కృప ధారాళంగా ఉంది సర్వకృప అని అంటే అన్ని విషయాలలో కృప చూపించగలిగిన వాడు ఆయన కృపా నిధి నిధి అంటేంటి చెప్పండి గని ఆ గని ఆయన కృపగలిగిన దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట ఏం చేస్తాడు తానే స్థిరపరిచి మిమ్మను బలపరచును కాబట్టి కొంచెం కాలం ఏం తప్పదు శ్రమ తప్పదు ఎవరికైనా సరే దేవుని బిడలకి కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే స్థిరపరిచి బలపరిచేవాడు కాబట్టి మనకి వాగ్దానం ఉంది ఈ మాటలో మనం చూస్తే కృపగలిగిన దేవుడే పిలిచిన దేవుడే ఏం చేస్తున్నాడు కొంతకాలం శ్రమలు కప్పగిస్తున్నాడు కొంతకాలం తన బిడ్డలను ఏం చేస్తున్నాడు శోధిస్తున్నాడు కొంతకాలం తన బిడ్డలను ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు రాబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాబోయే స్థితిగతులు ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచి తర్వాత ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు ఒక భూమిలో నుంచి చూడండి పంట రావాలంటే మొట్టమొదటి ఏం చేయాలా భూమిని దున్నాలా భూమిని ఏం చేయాలా దున్నాలా దానికి ముందు ఏం చేయాలా దానికి ముందు ఏదో పనికి ఉంటాయి పలుపు మొక్కలు ఆ మొక్కలు ఈ మొక్కలు ఏవేవో మొక్కలు ఉంటాయి ఆ మొక్కలన్నీ ముందు ఏం చేయాలా పెకిలించాలా పెకిలించిన తర్వాత ఏం చేయాలా భూమిని చదును చేయాల భూమిని దున్నాలా భూమిని దున్ని ఏం చేయాలి చెప్పండి తర్వాత విత్తనం పెట్టి నీళ్లు కొడితే ఆ భూమి ఏం చేస్తుంది మంచిగా మంచి విత్తనాల్ని మంచి మంచి పంటనిస్తాయి అలా కాకుండా అదే పనికి మాలిన భూమిలో పనికి మాలిన మొక్కలతో పాటు విత్తనాలు వేస్తే చెప్పండి ఆ పంటది పంట రాదు అదే భూమిని దున్నకుండా గనక విత్తనం వేస్తే ఏమవుతుంది చెప్పండి ఏమీ రాదు ఏమీ రాదు దాంట్లో నుంచి కూడా రాదు ఉపయోగం లేని పని అది ఆశించినంత పంట రాదు అక్కడ ఎక్కడో ఒక మొక్క పడిపోయి మలిసినా గాని అది ఆశించిన పంట కాదు అది ఆశించింది కాదు అది ఎక్స్పెక్ట్ చేసేది కాదు మంచి పంట రావాలి అంటే మంచి పంట మనకి చేతికి రావాలంటే ఏం చేయాలా పనికి తీయాలా ఫస్ట్ అందులోనే అన్ని పీకి పారేయాల భూమిని చూడండి దున్నాలా తర్వాతే విత్తనాలు వేయాలి నీళ్లు పోయాలి మన జీవితంలో కూడా మన జీవితం కూడా పొలం వంటిది మన తండ్రి వ్యవసాయకుడు మన జీవితం కూడా పొలం వంటిది మొట్టమొదట మనలో ఏముంటాయంటే పనికి ఉంటాయి ఆ పనికి పీకుతున్నప్పుడు చూడండి దున్నుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే శ్రమ ఎంతో పరిస్థితులు భయంకరమైన పరిస్థితి ఎంతో ఇబ్బందిగా ఉంటది ఎంతో బాధగా ఉంటది మనల్ని దున్నుతున్నప్పుడు లేదంటే మనలో ఉన్న పీకేస్తున్నప్పుడు ఎంతో బాధగా ఉంటది కష్టంగా ఉంటది అవి పోవాలా అవి పోతే గాని మంచి పంట మనలో నుంచి రాదు అందుకే శ్రమ అందుకే బాధ అందుకే ఇబ్బంది కాబట్టి దున్నుతుంది మేలు కోసమే పనికిమాలని పీకుతుంది కూడా మేలు కోసమే దేవుని బిడ్డలు చాలా మంది కూడా అన్ని బాగున్నప్పుడు పరీక్షించుకోలేరు అన్ని బాగున్నప్పుడు పరీక్షించుకోరు అన్ని బాగున్నప్పుడు సరి చేసుకోడానికి తను మర్చిపోతా ఉంటారు నేను చాలా మంది దగ్గర చూశాను ఈ ఈ గుణగణము గునగనం. చాలా మందిలో కనపడతా ఉంటది చాలా మందిలో చూస్తూ ఉంటా అన్ని బాగున్నప్పుడు దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అది ఇది అని ఏదేదో చదువుతా ఉంటారు తమలో ఉన్న లోపాలని పాయింట్అవుట్ చేసుకోవడానికి తమలో ఉన్న లోపాలని చూసుకోవడానికి అంతగా ఇష్టపడరు పరిశీలించుకోరు అంతా బాగుందనే అనుకుంటారు కానీ మనకు గనపడతా ఉంటాయి దేవునికి విరోధమైనవి ఎన్నో కనపడతా ఉంటాయి అవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే దేవుడు దున్నటం మొదలు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయటం మొదలు వాళ్ళని శుద్ధి చేయడానికి మొదలు పెట్టినప్పుడు ఎన్ని గనపడతాయి చాలా కనపడతాయి అవేవో మనం ముందు గ్రహిస్తే మనకి ఇబ్బందులు చాలా మంది పరిస్థితి అదే ఇబ్బందులు ఉండవు కానీ గ్రహించలేని వారు అబట్ ఏం చేస్తాడు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడినప్పిమ్మట శ్రమ మేలు కొరకు శ్రమ స్థిరపరచబడ్రమ బలపరచబడడం కొరకు శ్రమ మనలో నుంచి మంచి ఫలాన్ని బయటికి తీసుకురావడం కొరకు దేవుడు ఆశించిన పంట మనలో నుంచి రావడం కొరకు దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనలో నుంచి రావడం కొరకు కాబట్టి శ్రమదినమున మనం కురిపోకూడదు మనం విశ్వాసం అందు స్త్రీ ఏం చేయాలా ఎదిరించాలా పోరాడాలా నిలబడాలా కలబడాలా అంతేగాని దావిదేం చెప్పాడు గువ్వలాగ ఎగిరిపోతే ఎంత బాగుంటది తప్పించుకొని పోతే ఎంత బాగుంటది అని ఆలోచన చేస్తూ అది దేవునికి అంగీకారమైన ఆలోచన కాదు మారిపోవడం దేవుని చిత్తం కాదు నాకు శక్తి చాలలేదు ప్రభు అంటే శక్తినిచ్చేవాడు నాకు ఇంకా శక్తి కావాలి ప్రభు అంటే ఇచ్చేవాడు ఇంకా నేను కొరకే గొప్ప కార్యాలు చేస్తాను ప్రభు అంటే శక్తిని ఇచ్చేవాడు ఇంకా నీ కొరకు ముందుకు పోతాను ప్రభు అంటే ధారాళంగా ఇచ్చేవాడు ఆ పస్తులకి ప్రభు దావిధికి ఇచ్చాడా ప్రభు ఆయన సింహాలని ఎలుగుబంటలు చంపుకున్నాడు తర్వాత గోలియాతు చంపాడు తర్వాత శత్రువులను చంపాడు తర్వాత రాజ్యాల మీదకు పోయాడు అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు దేవుని కృపను పేదరు భక్తుడు పిరికోడు ఏం చేశాడు దేవుని ఆత్మను పొందుకున్నాడు ఫస్ట్ శుభార్త చెప్పాడు తర్వాత అద్భుతాలు చేశాడు ఇంకా బలంగా వాడబడుతూ వచ్చాడు మన పరిస్థితి అంతే అవుతాది మనం ఎదుగుతాం ప్రభు నేను ఇంకా ముందుకు పోతాను ప్రభువా నాకు సహాయం కావాలా నాకు శక్తి కావాలా నాకు సహాయపడు ప్రభు ఎన్నొచ్చినా నేను తొప్పుకొని ముందుకు పోవాలా ప్రభు అని ప్రభువుని అడిగితే సహాయపడతాడు ప్రభువు బలపరుస్తాడు ఆయన చిత్త మన జీవితంలో నెరవేరుస్తాడు అంతేగాని కురిగిపోతూ వెనకడుగు వేస్తూ దొడ్డులు చెప్పుకుంటూ చూడండి తప్పించుకుంటూ ఉంటే దేవునికి మాత్రం కూడా అంగీకారమైనటువంటి వారము కాము కాబట్టి ఆ ప్రార్థన చేసిన దావిదు చూడండి లాస్ట్ లో ఏం చెబుతాడు మనకి యాభై అధ్యాయం కీర్తనలు పదహారు నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మనం చూస్తే అని చెబుతున్నాడు చూడండి అయితే నేను దేవునికి మొర పెట్టుకుందును యహోవానను రక్షించును సాయంకాలము మధ్యాహ్నం నేను ధ్యానించుతూ మొరపెట్టుకు ఆయన నా ప్రార్థన ఆలోకించును నా శత్రులు అనేకలై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకూడనట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అంటే బా తట్టుకోలేని స్థితిలో మహాబయ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఏం చేశాడు ధ్యానిస్తూ మొరపెట్టుకున్నాడు ధ్యానిస్తూ దేవునికి బతిమలాడుకున్నాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏమైపోయింది చివరికి ఆయన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు విమోచించాడు శత్రువులు ఎంతో ఉన్నారు అయినా వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు అని చెబుతున్నాడు కాపాడాడు చెప్పాడు అంటే దేవుడు విడిచిపెట్టాల తర్వాత ఏం చెప్పాడు ఇరవై రెండవ వచనంలో తను రుచి అనుభవాన్ని చెబుతున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకోను నీతి ఆయన ఎన్నడు కదల నీయడు ఏం చెప్పాడైనా నీ భారం యహోవ మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనియడు అర్థమవుతుంది కదా ఇంతకు దావిదేం చేశాడు తట్టుకోలేక నేను పారిపోతాం అనుకున్నాడు కానీ తన అనుభవంలో దేవుడు ఏం చూపించాడు తనకి నీతి మంతులు దేవుడు కదలనివ్వడు కదలనివ్వడు అంతే అడనివ్వడు అది దేవుడుకున్న గొప్పతనం మన ప్రభువుకున గొప్పతనం మరి ఈ ప్రాసెస్ లో ఆయన శ్రమలో గుండా పోలేదంటే పోయాడు శ్రమలో గుండా పోయాడు మహాభయాన్ని తెచ్చుకున్నాడు పారిపోవాలనుకున్నాడు ఎన్నో చూడండి దిగులతో వణుకుతో ఉన్నాడు ఈ అనుభవాలన్నిటి గుండా పోయాడు అనుభవాలు రాకుండా ఏమి లేవు అన్ని అనుభవాలు వచ్చినాయి అయితే దేవునికి మొర పెట్టుకోవటం ఆయన ఆపల్లా దేవుని గోజారు కోటం మాత్రం ఆయన ఆపలా మూడు పోట్ల వెళ్లి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ మొరపెడుతూ దేవుని సహాయాన్ని అర్థిస్తూ వచ్చాడు విసిగిపోవాలా కాబట్టి ఏమైంది సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు శత్రులందరితో సమాధానాన్ని ఇచ్చాడు విమోచించాడు సహాయపడ్డాడు ఇప్పుడు అనుభవాన్ని బట్టి ఏం చెబుతున్నాడు ఆయన నీతి మంతులు కూడా ఆయన కదలనియడు నీ ఏ భారం అయినా సరే నువ్వు ఎంతటి భారం మోస్తున్నా సరే ఏం చెబుతున్నాడు వెళ్లి దేవుని మీద మోపు ఆయన ఆదుకుంటాడు నువ్వు తప్పించుకొని పారిపోతే పారిపోలేవు ఎక్కడికైనా వచ్చి చంపుతాడు దుష్టుడు ఎక్కడికైనా వచ్చి దుష్టుడు నాశనం చేస్తాడు దేవుడు కథలు నీడు అదే కదా ఇంతకెప్పాడు కొంచెం కాలం శ్రమ అయిన తర్వాత ఏం చెప్పాడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన ఆయనే మిమ్మల్ని ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచేవాడు ఆ ఆ మాట దావిది చెప్పిన మాట ఇక్కడ పితృభక్తుడు చెప్పిన మాట రెండు ఒకటే ఆయన కథలు నీడు చెప్పేది కూడా అదే కొంతకాలం శ్రమ ఉంటది ఎందుకు మనలో నుంచి మంచి ఫలాలు రావడానికి ఆ తర్వాత ఏం చేస్తాడు దేవుడు స్థిరపరించి బలపరుస్తాడు కాబట్టి శ్రమలో మనం కురంగిపోకుండా శ్రమలో మన చేతగారి వరం కాకుండా పారిపోవాలని ఆలోచించకుండా చూడండి దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద భారం వేసి మనం ముందుకు సాగితే దేవుని కృపకొద్దీ బలము పొంది పోరాడి నిలబడగలిగితే ఎదిరిస్తూ ఉంటే విశ్వాసంలో స్థిరంగా మనం ఉంటే ప్రభు ఏం చేస్తాడు చూడండి మనల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి మనం వింటున్న వాక్యం వింటున్న మనం అందరం కూడా ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా దేవునికి అంగీకారంగా మనం ఉండాలా దేవునికి లోబడి మనం ఉండాలా స్థిరంగా ఉండాలా దూషిస్తూ దేశిస్తూ దుష్టునికి ఇంకా ఆయుధాలు ఇచ్చే వరంగా మనం ఉండకూడదు ప్రభును మనం మహింపరచాలా మన క్రియల ద్వారా మన పనుల ద్వారా అటుకృప దేవుడు మనందరికి అనుగ్రహించిన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించిన చిన్న ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడ ప్రేమ కనికరం గల తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు ప్రభు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఎన్నో విషయాలు తండ్రి మీరు మా మధ్యలో తీసుకుని వచ్చినారు అన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విశ్వాసంలో ప్రభు స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన కదలకుండా ఉండడానికి సహాయం చేయండి దోష్టిని ఎదిరించి పోరాడే శక్తిని అనుగ్రహించండి నా ప్రభుత్వ కృంగిపోకుండా భయపడకుండా పారిపోకుండా తండ్రి నిలబడి ఎదిరించి జయించేటువంటి జయ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మీ చిత్తాన్ని సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాం అనేక మంది భక్తుల జీవితాలను మీరు మా మధ్యలోనే తీసుకునిచ్చినారు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి ఆ భక్తులకు ఏ రీతిగా అయితే పరిస్థితులను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ వచ్చారు కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభు మేము వారంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి ఆయన విశ్వాసంలో ఆత్మీయంగా మరింత బలపడి నేను ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను మీకు గొప్ప సాక్షులు ఉండడానికి కృపచూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను దగ్గర తండ్రి నైనా ప్రభు మీరు మాకు పిలికి తన ఆత్మనివ్వలేదు నా తండ్రి నైనా శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు ప్రభు కాబట్టి తండ్రి నేను ధైర్యంగా ముందుకు సాగులాగని సహాయం చేయండి శక్తి కలిగి ముందుకు సాగులా సహాయం చేయండి నా తండ్రి నైనా ప్రభా మాకు ఎదురగే ప్రతి పరిస్థితిలో తండ్రి ఆయన ఎదురింటి పోరాడే వారంగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంది ఇంతవరకు ఆ రోజుల్లో మీరు సహాయపడేందుకు వందనాలు చెల్లిస్తూ నా తండ్రి ప్రభా ఇంతవరకు మీరు చూపిన కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తా మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిషత్ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చెరొచ్చిన మన అందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైండి నడిపించను కాక ఆమెన్ ఆమె అందరికీ ప్రయత్నం